తానెంత బ్రతుకెంత దైవమా నీ మాయ మానవుల లంపటాలు మరి జప్పగలదా చలగినేల బారేటి చీమ సైతమును కలసి ఊరకే పారు గమ్మరనెందో మరలు తలమో చిపురము ధాన్యముల గూడబెట్టు ఇలా సంసారముదనకిక ెంత గలదో యాడో బయట బారే ఈగ సైతమును వాడు దేర నడవుల వాలి వాలి కూడ పెట్టు దేనెలు గొంతుల బిల్లలబెట్టు ఎడకేడ సంసారమిక ఎంత గలదో హెచ్చి గిజిగాండ్లు సైతం ఎంతో గూడువెట్టు తెచ్చి మినుగురు దీపము వెట్టు టేశూచినగుదురు ఇ దాసుల జూచి నగుదురు ఇచ్చల దాని సంసారమిక ఇచ్చలదాని సంసారమిక ఎంత